గాని తలపు అలవాటయ్యుండదు ఉప్పతిల్లు తత్వజ్ఞానికి ఊహింపుచునుండగవలెను చాలినీమతి పడుగు చరిసేసేయందుయుండు గాలపు బెండుపై వేటకానికుండును వాలాయించి దృష్టి వింటివానికి గురిపైనుండు ఈ లీల తత్వజ్ఞానికి ఎచ్చరికైయుండవలెను అప్పుడుగాని తలకు అలవాటైయుండదు ముప్పతిల్లు తత్వజ్ఞానికి ఊహింపుచునుండగవలెను ఉండేవానికి మనసు తొలుత జాలుపైనుండు పన్ని జూజారికి నాటపైయుండును సన్నల కోమటి చూపు సరుకులపైనుండు ఎన్నగా తత్వజ్ఞానికి ఎచ్చరికైనుండవలేను అప్పుడుగాని తలకు అలవాటయ్యుండదు ముప్పతిల్లు తత్వజ్ఞానికి ఊహింపుచునుండగవలేను భూమిలో దొంగకు చింత ప్రేనే ఉండు కాముకుని తలపోత కాంతపైనుండు కాముకుని శ్రీవెంకటేశుడు వెంకటేశుడు అయిను సాముగా తత్వజ్ఞానానికి సాధించుచునుండవలెను అప్పుడుగాని తలంపు అలవాటైయుండదు ఉప్పతిల్లు తత్వజ్ఞానికి ఊహించుచునుండగవలెను